దయచేసి త్వరగా రండి ఏదో లేదు ఇవి పాత కాంగ్రెస్ నాయకుడు శ్రీ కామరాజ్ చివరిసారిగా అన్న మాటలు గుండెపోటు రావటంతో శ్రీ కామరాజ్ తన ఆంతరంగిక వైద్యుడు డాక్టర్ జయరామ్ తో ఈ మాటలు అన్నారు చివరికి తన కారును కూడా డాక్టర్ కోసం పంపారు కాని లాభం లేకపోయింది డాక్టర్ జయరాం డాక్టర్ శౌరిరాజన్ వచ్చేసరికి ఆయన కన్ను మూశారు అండ్ రిపీట్ స్టార్ట్ తుది పలుకులుకు దయచేసి తొలగారండి దయచేసి త్వరగా రండి ఏదో బాగా లేదు ఏదో బాగా లేదు ఇవి పాత కాంగ్రెస్ నాయకుడు శ్రీ కామరాజ్ చివరిసారిగా అన్న మాటలు ఇవి పాత కాంగ్రెస్ నాయకుడు శ్రీ కామరాజ్ చివరిసారిగా అన్న అన్నమాటలు గుండెపోటు రావటంతో శ్రీ కామరాజ్ తన ఆంతరంగిక వైద్యుడు డాక్టర్ జయరామ్ తో ఈ మాటలు అన్నారు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 पंपाराभं लेको का डा जयरा शौरीराजन वरिष्ठ आयन क्षू मूश జయరాం డాక్టర్ శౌరిరాజన్ వచ్చేసరికి ఆయన కన్ను మూశారు నువ్వు అలా మాట్లాడటంతో శర్మకు కోపం వచ్చింది నువ్వు అలా మాట్లాడటంతో శర్మకు కోపం వచ్చింది పోయిన సంవత్సరం పరీక్షలో మంచి మార్కులు రావటంతో రవి ఈ సంవత్సరం బాగా చదవలేదు పోయిన సంవత్సరం పరీక్షలో మంచి మార్కులు రావటంతో రవి ఈ సంవత్సరం బాగా చదవలేదు నువ్వు అన్నం తినేసరికి నేను ఈ పని పూర్తి చేస్తాను నువ్వు అన్నం తినేసరికి నేను ఈ పని పూర్తి చేస్తాను పోలీసులు వచ్చేసరికి దొంగలు పారిపోయారు పోలీసులు వచ్చేసరికి దొంగలు పారిపోయారు నేను ఎన్నో సార్లు అడిగాను కానీ లాభం లేకపోయింది నేను ఎన్నో సార్లు అడిగాను కానీ లాభం లేకపోయింది రావు ఎన్నో సార్లు పరీక్ష రాశాడు కానీ లాభం లేకపోయింది రావు ఎన్నో సార్లు పరీక్ష రాశాడు కానీ లాభం లేకపోయింది రమ మాట్లాడటంతో కమల కోపం వచ్చింది రమ రావటంతో కూర్చో రమ కూర్చోటంతో కమలకు కోపం వచ్చింది వెళ్ళు రమ వెళ్లటంతో కమలకు కోపం వచ్చింది అడుగు రమ అడగటంతో కమలకు కోపం వచ్చింది నేను ఈ పుస్తకం చదివేసరికి నువ్వు ఆ పుస్తకం చదువు మినపట్టు తిను నేను ఈ మినపట్టు తినేసరికి నువ్వు ఆ మినపట్టు తిను పాఠం రాయి నేను ఈ పాఠం రాసేసరికి నువ్వు ఆ పాఠం రాయి పాట పాడు నేను ఈ పాట పాడేసరికి నువ్వు ఆ పాట పాడు కంచం కడుగు నేను ఈ కంచం కడిగేసరికి నువ్వు ఆ కంచం కడుగు లక్ష్మికి ఎందుకు కోపం వచ్చింది నేను తిట్టాను అయితే నువ్వు తిట్టడంతో లక్ష్మికి కోపం వచ్చిందన్నమాట ఇక్కడి నుంచి నివేదిత ఎందుకు వెళ్ళింది నేను వెళ్లమన్నాను అయితే నువ్వు వెళ్లమనటంతో నివేదిత ఇక్కడి నుంచి వెళ్లిందన్నమాట డాక్టర్ని ఎందుకు పిలిచారు గుండెపోటు రావటంతో డాక్టర్ని పిలిచారన్నమాట అందరూ అప్పుడే ఎందుకు లేచారు ఐదు గంటలైంది అయితే ఐదు గంటలు కావటంతో అందరూ లేచారన్నమాట